ఆ లెవెల్కి తీసుకొచ్చారే చాలా ఎంబరాసింగ్గా ఉంటాం ఎంబరాసింగ్ చిత్రం ఏంటంటే మహాత్ములు అనబడేవాళ్ళు దీన్ని ప్రమోట్ చేసుకున్నారు పండితులు అనబడే వాళ్ళు దీన్నే ప్రమోట్ చేస్తున్నారు మేము పండితులని వస్తాం పెద్ద వేషాలు వచ్చి ప్రత్యేక వర్ధనాలని వస్తా వచ్చి ఏదైనా కొంతకు ఉపయోగపడి మంచి మాటలు చెప్పడం లేదు ఇలాగంటే బేకార్ సమాచారం అంతా కూడా చెప్తా ఉన్నాం మోస్ట్ యూస్లెస్ చేస్తాం మెషిన్ గ్రేట్ డిస్సర్విస్ పొద్దున్నే మొదలుపెట్టడం మొదలుపెట్టి డిస్సర్విస్ స్టేట్ పొద్దున్నే మొదలుపెట్టి మీరు ఈ సంవత్సరము విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే కనీసం కొన్ని వాల్యూ సేడిస్తే సరిపోతుంది అద్వేష ఆసన భూకా జీవితంలో ఏ ప్రాణిని మీరు ద్వేషించక మీరు ఏదైనా కర్మ చేస్తే మీ విరోధులు కూడా దానివల్ల లాభం పొంది కర్మ మీరు చేయరు విరోధి కూడా కర్మ చేయరు రోడ్డు మీద మొక్క పాత్ర మీ మీ మిత్రులే కాదు మీ విరోధులు కూడా సుఖపడతారు ఆ మొక్క కింద ఆ చేయండి ఏ ప్రాణిని ద్వేషించండి కానీ కనీసం ఇలాంటి వాల్యూస్ చెప్పినా కూడా ఏమీ ఇవేమీ లేదు చాలా కష్ములమైన వాతావరణం అంతా కూడా సాధ్య సాధన యేషణారూపమైన వాతావరణం అటువంటి వాతావరణంలో ఉంటాడు ఇదే ఇదే అశుద్ధి ఈ అశుద్ధి నుంచి మృత్యువు నుండి వీడి వియుక్తి దాని నుంచి బయటపడితే కానీ వాడికి సంస్కారమే సిద్ధించదు వాడు సంస్కారముగా వాడుతాము మృత్యువు అంటే స్వాభావిక మృత్యువు అంటే తన బుద్ధికి రాగద్వేషాలు ఉంటాయి వాసనలు ఉంటాయి ఆ రాగద్వేషాల ప్రకారం ఆ వాసనల ప్రకారం వాడు వాడు ముందుకు వెళ్తూ ఉంటాడు కర్మలు చేసుకుంటూ దానికే మృత్యువల్పేరు తర్వాత విహిత కర్మలు విహిత కర్మ చేయాలి అంటే స్వాభావిక ప్రవృత్తిని దాటి విహిత కర్మలో వస్తారు అదొక వ్యక్తి ఎక్కాడు అయినా కూడా ఈ విహిత కర్మ కూడా అవిద్యనే ఎందుకంటే విహిత కర్మలో కూడా సాధ్య సాధన యేషలో రోజు ఇవిడీ ఉంటాయి కాబట్టి అది కూడా అవిద్యనే తర్వాత ఉపాసన కూడా దానికి జప చేస్తారు ఈ కర్మ ఉపాసనా ఉపాసన సముచయం కూడా విద్యనే అదే అవిద్యనే అదేమే ఫైనల్ ఏం కాదు కానీ ఇంకొక వ్యక్తి ఎక్కి ముందుకు వెళ్ళాడు సో ఈ కర్మ ఉపాసనా సముచయం అనే అవిద్యతో కేవల కర్మ అనే అవిద్యని దాటాడు కేవల కర్మ అనే అవిద్యతో స్వాభావిక వృత్తి అనే అవిద్యని లేక దాటాడు అలా జరుపుకుంటూ రావాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా కర్మ ఉపాసన రెండు కలిసి ఉండాలి జీవితంలో ఎందుకంటే మీరు ఆలోచించండి ఎప్పుడూ కూడా ఓం ప్రధానంగా ఉంటుంది కర్మ అంటే కర్తృ ప్రధానంగా ఉంటుంది కర్మ లేజ్ ఉపాసన తత్పదార్థ ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు గాయత్రి ఉపాసన అంటే గాయత్రి ఉపాసనలో ప్రధానమేమిటి తత్పదం అంటే అది దేవుడు ఈశ్వరుడు కర్మ చేయటంలో ప్రధానమైన నేను కర్తని సంకల్పం చేస్తున్నాను ఈ కర్మ చేస్తున్నాను నేను భోక్తని ఇక్కడ వ్యక్తి ప్రధానం వ్యక్తి కర్మ సమష్టి ప్రధానమైనది ఉపాసన కేవలం ఎష్టి ప్రధానమైన కర్మలో ఉండిపోతే సమష్టిని నెగ్లెక్ట్ చేసిన వాడు ఉంటాయి కేవల సమష్టిని ఉపాసన చేస్తే వ్యష్టిని నెగ్లెక్ట్ చేసిన వాడు ఉంటాయి ఎష్టి సమష్టి యొక్క సముచ్చయం మనకు అపేక్షితం అదే జీవనం జీవనంలో సముచ్చయం ఉంటుంది కాబట్టి ఆ కర్మ ఉపాసనను సముచ్చుకుని వీడి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాను అప్పుడు ఏమంటుంది చక్కటి హృదయంలో సంస్కారం నిర్మాణం అవుతుంది ఆ పవిత్రమైన హృదయము నిర్వాసనమైన హృదయం నిర్మాణం అవుతుంది వాసనలు లేని హృదయం వాసనలు వచ్చిపోయే సందర్భాల్లో వికారము హృదయం అటువంటి హృదయంలో ఆత్మస్వరూపం సాక్షాత్కరిస్తుంది ఎప్పుడైతే వీడు ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందుతాడో అప్పుడు ఈ కర్మ ఉపాసన సముచ్చయానికి అతీతంగా వెళ్ళిపోతాయి కాబట్టి ఆ కర్మ ఉపాసనల సముచ్చయమునకు అతీతముగా వెళ్ళేటువంటి ఆ అంతఃకరణ శుద్ధి కావాలి ఆ అంతఃకరణ శుద్ధి కోసమే కర్మలను ఉపాసనలను సముచ్చయం చేసి వీడు ఆచరించాలని శుద్ధి చెప్పింది అంతేగాని ఈ కర్మల వల్ల ఉపాసనల వల్ల నిర్ధారింపబడే ద్వైతము సత్యము అని చెప్పడం కోసం చెప్పలేదు అత మృత్యోహ అతితరణార్థ దేవతాదర్శన కర్మ సముచ్చయ లక్షణాహి అవిద్య ఆయన ఈ అవిద్య అనే మాట వదిలిపెట్ట ఉపాసన ఉండకుండా క్లాసులో కూర్చుని ఉంటే వాళ్ళకి ఒత్తిడి మీద కారణం ఎందుకంటే అవిద్య అనే మాట వదిలిపెట్ట అవిద్య ఎందుకంటే అవిద్యలా అండి అంటే దేవత వేరు నేను వేరు అంటే అంటున్నావా లేదా నువ్వు అవిద్య భేదబుద్ధి అవిద్య నేను కర్త అంటున్నావా లేదా కర్మ చేసేప్పుడు కర్తృత్వం ఉందా లేదా కాబట్టి ఎటువచ్చి కొంచెం ఉపు ఉపయోగపడే అవిద్య పైకి తీసుకొచ్చే అవిద్య రెండు రకాలు పావనీ అవిద్య పాతనీ అవిద్య పైకి తీసుకొచ్చే అవిద్య కింద బ్రహ్మచారి అని అన్నారు అనుకోండి అంటే అది అది అది అజ్ఞానమే మీరు పరమాత్మ స్థులు కానీ అది వీటిని పైకి తీసుకొస్తాడు వీళ్ళకి ఒక ఫ్రెండ్ ఉంటాడు అరే నీకు ఈ పాటికి ఇరవై వచ్చే ఇంకా తల్లిదండ్రులు మాటలు అనేవి మనకి ఇష్టం అవుతున్నాడు మన సినిమాలు పోవడం రాదు మా అమ్మగారు ఎవరన్నా అంటారు మీ అమ్మగారు ఇంకా అన్నారు ఇరవై నువ్వు యువకుడు అయినావు ఇంకా తల్లిదండ్రులు మాత్రం వినక్కర్లేదు చెప్పాను అది అవిద్యే ఎందుకంటే యువకుడు అనేది దేహం ఆత్మగా లేదే లేదు అదే అవిద్య కానీ అది ఎటువంటి అవిద్య పాతనీయ విద్య నువ్వు బ్రహ్మచారివి యూనివర్సిటీ స్టూడెంట్వి కాబట్టి కష్టపడి చదువుకోవాలి ఇది అవిద్య కానీ ఇది పావనీయ విద్య కాబట్టి అవిద్యూడని స్వాభావిక ప్రవృత్తి అంటే రాజద్వేషాలూపమైన ప్రవృత్తి అవిద్య దాని నుంచి విహిత కర్మ ప్రవృత్తి దాని పైబెట్టి పాపనీయ కేవల కర్మ అవిద్య కర్మజ్ఞాన ఉపాసనా సముచ్చయ రూపమైన జీవనము అదే అవిద్యే కానీ పావనీయ విద్య సో ఆ రకంగా ఆ సముచ్చయాన్ని విధించి వీడు అంతఃకరణ శుద్ధి కలిగిస్తే దేవతాదర్శన కర్మ సముచ్చయమనే అవిద్య యొక్క ప్రయోజనం ఏమిటంటే మృత్యోహ అతితరణార్థ రాగద్వేషములు వాసనలు అనేటువంటి అజ్ఞానము అతిక్రమించటం కోసం ట్రాన్సెండ్ చేయటం కోసం ఈ అవిద్య ఉపయోగపడుతుంది అంతేగాని అదే ఫైనల్ ప్రూఫ్ అని మాత్రం అనుకోవడానికి మీరు లేదు ఇప్పుడు దీంట్లో ఒక ప్రశ్న మీరు మీరు ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఐంటిటీ అంట మీరు ఆర్యూఏ వల్లీ పర్సన్ ఆర్ ఆర్యూఏ స్పిరిచువల్ పర్సన్ అది ప్రశ్న సాధారణంగా మనుషులు వరల్డీ పర్సన్స్ అంటారు దే ఆర్ వరల్లీ పర్సన్స్ ఇప్పుడు దేవాలయాలకు వస్తారు ముందులకు వస్తారు శ్వాస దగ్గరికి వస్తారు దండాలు పెడతారు ఇవేమో చేస్తూ ఉంటాయి అవన్నీ చేస్తా కానీ కోర్ ఆఫ్ ది పర్సన్ ఈజీ స్పిరిచువల్ ఇంటిటీ ఆర్ ఈజ్ ఈ వరల్డ్లీ ఇంటిటీ మీరు ఆలోచించరు చాలా కాలం శ్రవణం చేసిన వెనుక ఆ ఆ సంసార వాసనను తగ్గి వీడు ఒక స్పిరిచువల్ ఎంటిటీగా తీర్చిదిద్దబడతాడు బట్ అది కనుక లేకపోతే వాడు వరల్డ్ ఎంటిటీగానే ఉంటాడు దీన్ని స్వామి రంగనాథానంద ఏమన్నారంటే ఫ్రెంచి స్పిరిచువాలిటీ అన్నారు ఒక బంతు ఉందనుకోండి ఎర్ర రగం ఆ ఎర్ర రగం ఆ బంతులో చెక్క ఎర్రగా మెరిసిపోతూ ఉంటుంది అది అయితే బంగారపు వర్ణంతో మెరుస్తూ ఉంటుంది ఈ బంగారపు వర్ణము లోతులో కంటూ ఉంటే అది బంగారమే అదే ఉండదు చెక్కది బంగారమేం కాదు లేకపోతే ప్లాస్టిక్ లోతుల్లో ప్లాస్టిక్కే ఉంది ఉండే పైన మాత్రం బంగారపు మేరు మూత కూసారు ఫ్రించ్ స్పిరిచువల్ ఆ రకంగా మనిషి ఈజ్ ఎ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ ఎంటిటీ ఈజ్ ఎ వరల్డ్ ఎంటిటీ ఇప్పుడు మీరు దేవుడికి పూజ చేస్తున్నాను మీరు పూజ చేస్తున్నారు అంటే మాకు కొను తీరడం కోసం చేస్తున్నాను నా వాట్ ఈజ్ హీ ఈజ్ హీ ఎ స్పిరిచువల్ ఎంటిటీ ఆర్ వరల్డ్ ఎంటిటీ ఈజ్ ఎ వరల్డ్ ఎంటిటీ దేవుడిని పూజ చేస్తున్నాడు కాబట్టి స్పిరిచువల్ ఎంటిటీ అయిపోయింది నిజానికి అసలు మీరు మిమ్మల్ని మీరు పరిచ్ఛిన్న భావనగా తీసుకుని ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి వెళ్ళడం కోసం మీరు చేసే కర్మలు ఉపాసనలు అన్నీ కూడా మిమ్మల్ని ఒక వల్లీ ఎంటిటీగా నిలబడితే పుస్తే స్పిరిచువల్ ఎంటిటీగా మిమ్మల్ని నిలబెట్టం ఇక్కడ మనం ఒక స్పిరిచువల్ ఎంటిటీగా వీడు తయారవ్వాలని అనుకుంటాం అదే ఇక్కడ సంస్కారం ఈ వరల్డ్లీనెస్ ఉందే అదే మృత్యువు ఆ వరల్డ్లీనెస్ అనే మృత్యువును అతిక్రమించి ఆ స్పిరిచువల్ ఎంటిటీగా వీడు ముందు తీర్చిదిద్దపబడాలి అప్పుడు మీకు ఈ అజాతవాదము ఈ వేదాంతం అప్పుడు మీకు అంద విషయం దాని తర్వాత జీవితంలో నేను ఉన్న ఈ స్థితి నుంచి నేను మరో స్థితికి చేరుకోవాలి నాకున్న ఈ సంపద మరింత ఎక్కువ కావాలి నాకున్న ఈ భోగాలు మరింత ఎక్కువ రావాలి అని దీని ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అంటే బికమింగ్ ఇప్పుడు ఉన్నది కాకుండా ఇంకెటో అయిపోవాలి ఈ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్లో ఉన్నంత కాలము వీరు అవలంబించే మెథడ్ పూజలు పునస్కారాలు దైవాలు తీర్థయాత్రలు ఉపాసనలు ఇలాంటివి ఏవైనా కూడా యాజ్ లాంగ్ యాజ్ యూ వాట్ టు బికమ్ సంథింగ్ అదర్ దాన్ వాట్ లేకపోతే స్వర్గానికి వెళ్ళిపోయి స్వర్గంలో సికిజన్ అయిపోవాలి అని ఒక కోరిక ఈ విధంగా ఏదో భవిష్యత్తులో అవ్వాలి అని వీడు అనుకుంటున్నంత కాలము వాడు ఈ ప్రవాహంతో తదత్వాన్ని చెంది ఉంటాడు తప్ప కాలాతీతమైన ఆత్మతత్వానికి వాడికి సంబంధమేం లేదు వాడు వల్లీ పర్సన్ ఎందుకంటే స్వర్గం కూడా సంసారంలో భాగమే వాడు సంసారానికి చెందిన వ్యక్తి ఒకటి తప్పిస్తే వాడు ఆధ్యాత్మం సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి సకల కామనలను పక్కన పెట్టి కామనల మూలంగా చేసే కర్మలను ఉపాసనలను పక్కన పెట్టినప్పుడు మీరు స్పిరిచువల్ వ్యక్తిగా తయారవడానికి మొట్టమొదటి అడుగు వేశారు తర్వాత స్పిరిచువల్ ఇంటిటీ గురించి ఇంకొక మాట మీద చెప్తా ఎవడై ఎవడైతే ఎవడైతే మృత్యువు గురించి సుతరాములు ఎక్క చేయడో వాడు స్పిరిచువల్ ఏంటి తన మృత్యువు గురించి అసలు వాడు ఆలోచన కూడా చేయడు వాడి భయం అనేది ఏ క్షణంలోనైనా సరే మృత్యు దేహం దేహం యొక్క మృత్యువులు స్వీకరించడానికి సిద్ధమే ఇంకొకళ్ళు మృత్యువు చెందినప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధమే అంటే ఏమిటి డెత్ అనేది ఈ సంసారంలో ఉండి వాళ్ళని చాలా భయభీతుల్ని చేస్తూ ఆ డెత్ యొక్క భయం నుంచి బయటపడతాను అధ్యయమైన మృత్యు హోమే పేరు వచ్చింది సర్వత భాషకాలం మృత్యు శబ్ద ప్రయోగాన్ని అందుకోసమే పడారు వీళ్ళు భయం డెత్కి భయపడితే బతుకుతారు ఇంకా ఎక్కువ కాలం బతకాలని పూజలోకి చేస్తారు తర్వాత నేను ఇలా అడుగుతున్నాను అంటే సందర్భం వచ్చింది కాబట్టి వస్తున్నాను ఆయుష్య హోమం ఉంటాయి ఒక్కటే కాదు షష్ఠి పూర్తి షష్ఠపూర్తి ఎందుకు చేస్తుంటే ఎప్పుడైనా చూసాలో మీరు షష్టిపూర్తి షష్టిపూర్తి మామూలుగా దేవాలయంలో పెట్టి షష్టిపూర్తి చేసుకుంటూ ఉంటే బాగా ఇట్ సేట్ సే ఓమ్ విధిస్తామో లేకపోతే స్పిరిచువల్ అకాన్ దట్ ఈస్ గుర్తు సో మీరు ఎలా షష్ఠపూర్తిలోకి చేస్తూ ఉండండి మాకు దక్షు దక్షిణగా ఇస్తూ ఉండండి ఆల్ దట్ ఈస్ గ్రేట్ బట్ షష్ఠిపూర్తి యొక్క తాత్పర్యమేమిటి షష్ఠపూర్తిలో వాట్ ఈస్ ఇన్ దట్ యూడు షష్ఠిపూర్తిలో ఏం చేస్తారు ముందు ఉగ్రవత్వ శాంతి అని మనం అంటే మృత్యువు దగ్గరకు వస్తుంది ఆ మృత్యువుని దూరంగా పోసేటం కోసం పూజలో పెళ్లి చేస్తారు తర్వాత ఇంకోసారి పెళ్లింగ్ చేసుకుంటారు వీటికి సన్యాసం చూసుకోవాలని చెప్పిందా శాస్త్రం ఇంకోసారి శాస్త్రం గృహాత్ ప్రమరజేత చెప్పింది యదహ విరజే తదహ ప్రమర ఎప్పుడు విరక్తి ఉంటే అప్పుడు నువ్వు సన్యాసం చేసుకున్నావు ఇంకో గుర్తు షష్టి పూర్తి చేసుకున్నాను మళ్ళీ ఇంకోసారి మూడు మూడు వేసి ఇంకోసారి ఆనందం హెచ్చబెట్టి ఇవన్నీ చేయమని నేను చెప్తున్నాను ఇలా షష్ఠూర్తి చేసుకుంటే ఇవి జస్ట్ హెవెన్ అబ్జెక్టివ్ బుక్ నిజంగా నా దగ్గర ఒక రాయలు వచ్చారు తను చేసి షష్టి పూర్తి చేయాలన్న నా భార్య నన్ను హెచ్చ పెపెడుతుంది షష్టిపూర్తికి ఒక అయితే ఖర్చు ఎంత చేద్దామని అడిగాను నేను యాభై వేల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ సిద్ధపడింది అయితే నేను అన్నా యాభై వేలు ఎవరికైనా వేదసాలకి దాన ధర్మాలకు చేసేద్దాం అన్నదానానికి చేసేద్దాం అని నేనున్నాను మీ అభిప్రాయం ఏమిటని అడిగానే బంగారం మాట చెప్పావాదన్నా అట్లీస్ గో హెడ్ అండ్ గోవిట్ అని చెప్పి ఆ రోజు నాకు చిన్న పూజ నిష్కామంలో తెలుసుకుంది ఎందుకంటే అది కూడా కొంత సంతృప్తి కలగాలి కనుక మరీ మరీ మీరు ఆ వైరాగ్యాన్ని పూర్తి లెవెల్కి తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు కూడా అకామిడేట్ చేసుకుంటూ బేసిక్ స్పిరిట్ ఆఫ్ నువ్వు చెప్పింది నేను ఇంగీకరిస్తున్నాను మూడిట్ అని చెప్పాను మీ డిట్లైఫ్ దానికి కాబట్టి డెంత్ అనే దాని గురించి కంటిన్యూటీ ఇక్కడ నుంచి శబ్దానికి వెళ్ళాలి సబ్దం నుంచి ఇంకో ఇంకా ఎక్కువ కాలం బతకాలి అనే కంటిన్యూటీ గురించి టైం గురించి ఎవడైతే వీటన్నిటిని సత్యంగా తీసుకుంటాడో వాడు అసలు స్పిరిచువల్ కర్షనే కాదు వాడు వాడు మళ్ళీ వాడు మృత్యువు యొక్క అధీనంలో ఉన్నాడంతే ఎందుకంటే స్పిరిచువల్ రియాలిటీ ఆత్మస్వరూపం టైంకి అతీతమైంది అకాల్ సత్ శ్రీ అకాల్ చూడండి గురునానక్ కదా పెద్ద ఎంత మన ఈ ఆర్థడాక్స్ పండుగ ఉంటాం చూడాలి వాళ్ళు ఆ ఆ పుస్తకాలను అలా వల్లించి ఆ కల్పనలే అలా చెప్పుకుంటూ తెలుసుకుంటారు వాళ్ళకి గమనించడానికి ఏమీ తెలియదు సప్తశ్రీ అకాలం అడుగుతున్నాడు గురునానక్ సప్తశ్రీ అకాలు గురునానక్ కాశీలో పొడుకుంటున్నట్టు సార్ పొడుకుంటే కూడా కాళ్ళు అంటే ఆయన అన్నాడు ఏ వైపునో శివుడు లేడో అక్కడ నువ్వే పెట్టుకోవాలని చెప్పాడు ఆ కాళ్ళు నువ్వే జరుపు ఎక్కడ శివుడు లేడో అక్కడికి జరుపు అని చెప్పాడు అంత హిమపేత హరినామా ఎవరో అన్నారు గురు గ్రంథ సాహెబ్ నుంచి హరినామాన్ని తీసేస్తే ఇంకేం పెగలదు ఇంకా హరి అనే మాట తీసే సిక్కిజల గురించి ఏదో ఎగులాడు వచ్చినప్పుడు నువ్వు హరి అనే మాట తీసేటప్పుడు హరి అని ఉంటుంది తీసే తీసేస్తే ఇంకేం పెగలదు ఫిఫ్టీ పర్సెంట్ అది నెక్స్ట్ ఇంకేం పెగలలేదు కాబట్టి ఏది కాలాతీతమో అది స్పిరిచువల్ కాబట్టి డైలీ లైఫ్ కంటిన్యూటీ ఈ కంటిన్యూటీలో ఈ కర్మలో ఈ ఉపాసనలు ఇవన్నీ కూడా విద్యలో మృత్యువులోనూ భాగమే వీటి వల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతోంది అని మీరంటే గాడ్ బ్లెస్ యూ యు ఆర్ ఆర్ ది రైట్ పాత్ లేక అంటే ఆర్ ఎ స్పిరిచువల్ ఎంటిటీ అలా కాకుండా దీనివల్ల నాకు ఈ లాభం కలుగుతుంది ఆ లాభం కలుగుతుందని మీరు మాట్లాడారంటే మీరు యు ఆర్ నాట్ ఎ స్పిరిచువల్ ఎంటిటీ కాబట్టి ప్రాపర్టీ పేరు సంబంధాలు తర్వాత ఈ రిచువల్స్ వీటన్నింటితోటి ఆ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఏదో అయిపోవాలి నేను అని ఐడెంటిఫై అయినవాడు ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ ఎంటిటీ సో తర్వాత ఇంకొకటి మనము కేవలము రిచువల్స్ని ఉపాసనలని భేదబుద్ధితో గట్టిగా చేసేసే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుంటాము అని అనుకుంటే పొరపాటు అది అలా వర్కౌట్ కాదు ఎందుకంటే ఏ నాడైతే మీరు సకల మానవ కోటిని శత్రుమిత్ర భేదం లేకుండగా హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతారు అద్వేష్టాసర్వభూతానాం మైత్రకరుణయచ ఆనాడే మీలో స్పిరిచువాలిటీ ఆరంభమైనట్టు లెక్క అంతవరకు ఉరికే రిచువల్స్ని గట్టిగా చేసేసి ఉపాసనలని గట్టిగా చేసేస్తే వాడు స్పిరిచువల్ ఏవో వాడు వాళ్ళిదని ఉంటాడు కాబట్టి దీంట్లో ఇగో ఇటువంటి ఇన్ని అంశాలున్నాయి అంచేతనే ఈ ఉద్దేశంతో శంకరులు అది చాలా విలువైన వాక్యం దేవతాదర్శన కర్మ సముచ్చయము అవిద్య మృత్యువు ఈ అవిద్య నుంచి మృత్యువు నుంచి మీరు బయటపడాల్సి ఉంటుంది అని అందుకోసం అపవాదం చేశారు ఇదంతా మనస్సులో పెట్టుకుని ఆ సంభూతిని ఆ ఉపాసనని అపవాదం చేశారు ఎప్పుడైతే ఉపాసనను అప్రవాదం చేశారో దాని నుంచి తేలినటువంటి సారమేమిటంటే సంభవమే లేదు ఏది సంభవించినదో అది సంభూతి ఏది పుట్టిందో అది హిరణ్య గర్భుడు జాయమానగుం సనోదేవ శుభయా స్మృత్య సంయునత్తు హిరణ్య పుట్టాడు ఆ హిరణ్య దేవుడు మనం ఆరాధించే దేవుడు ఆయన మనకి ఈ లాభాన్ని చేకూర్చు కాక ఈ అంతఃకరణ శుద్ధినిచ్చుకాక అని ప్రార్థన మంచిది కానీ హిరణ్య గర్భుడని వీడి పరిచ్ఛిన్నభావానికి తోడుగా అలా పెట్టారు సమష్టి అనేది సమష్టి యథార్థంగా పరబ్రహ్మ సమష్టి వ్యష్ఠులుగా రెండు ముక్కలైందని మాత్రం కాదు కాబట్టి అల్టిమేట్గా ఆ సంభూతి ఉపాసనని కూడా అపవాదం చేశారు కాబట్టి సంభూతి కల్పితము అంటే సంభవం లేదు పరబ్రహ్మ పరబ్రహ్మగానే ఉన్నది అజాతవాదమే స్థిరము అంటే ఆ శ్లోకంలో ఉండే మొదటి పాదవు సంభూతేరపవాదాచ సంభవ ప్రతిషిధ్యతే సంభవ మే నిషేధించబడినది అంటే జన్మయే నిషేధించబడినది ఏమేవాణా అవిద్యయా మృత్యో అతిర్ణ విరక్తనిషత్ శాస్త్రాలోచన పరస్య నాంతరీయకీ పరమాత్మైకత్వ విద్యోత్పత్తి చాలా పెద్ద వాక్యం అక్కడతో అక్కడ దాకా చూసి ముందుకెళ్దాం ఏమేవా ఇదే విధంగా ఇదే విధంగా అంటే అర్థం ఏంటో తెలుసు అండి వాడు జడుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక కర్మ చేయరా అని చెప్పారు ఎందుకని జడత్వం అనే మృత్యువుల నుంచి బయటపడడం కోసం ఏదైనా లౌకిక కర్మలు చేస్తుంటే ఏదైనా వైదిక కర్మలు చేరా స్వర్గాది కామనలు సిద్ధిస్తాయి అని చెప్పారు ఎందుకని లౌకిక కర్మలు అనే నుంచి బయటపడడం కోసం స్వర్గాది భోగాలను అపేక్షించి కామ్య కర్మలు చేస్తుంటే అరే నిత్యకర్మలు ఫలకామన లేకుండా చేయరా అని చెప్పారు ఎందుకని కామన కోసం కర్మలు చేయుగా అనే మృత్యువు నుంచి బయటపడడం కోసం నిత్యకర్మలు చేస్తుంటే ఉపాసన కూడా జోడించు నువ్వు అని చెప్పారు ఎందుకని నేను కర్తను భోక్తను అనే అజ్ఞానము బలపడిపోకుండా అంతఃకరణ శుద్ధి కలగడం కోసం చెప్పారు కర్మకు ఉపాసనను కూడా జోడించినప్పుడు చూడు నీ స్వరూపము ఈ కర్మా ఉపాసనలకు అతీతమైనటువంటి ఆత్మతత్వం అని తెలుసుకో అని చెప్పారు చూడండి ఎలా చెప్పుకొచ్చారు కాబట్టి ఇప్పుడు నాలుగు స్టెప్స్ చెప్పారు మీరు ఏం స్టెప్స్ అవి జడత్వం నుంచి లౌకిక కర్మ లౌకిక కర్మ నుంచి కామ్యకర్మ వైదిక కామ్యకర్మ నుంచి నిష్కామ కర్మ కేవల కర్మ నుంచి ఉపాసన నాలుగు స్టెప్స్ చెప్పారు ఈ నాలుగు స్టెప్స్లో ఎలా అయితే క్రింది స్టెప్ నుంచి పై స్టెప్కి రావడం కోసం ప్రోత్సాహం చేశారో అలాగే ఈ ఫైనల్ స్టెప్లో కూడా ఈ ఉపాసనను చేసి అంతఃకరణ శుద్ధిని పొంది నీ స్వరూపము పరబ్రహ్మని తెలుసుకో ైతము మిథ్యా అని తెలుసుకో అని ఆ ఫైనల్ స్టెప్ వీడేమంటాడు ఈ ఫైనల్ స్టెప్ రాంగ్ అంటాడు మిగిలిన స్టెప్పులన్నీ ఒప్పుకుంటాము ఈ ఫైనల్ స్టెప్ రాంగ్ అంటాడు ఎలాగా మిగిలిన స్టెప్పులన్నీ ఒప్పుకుంటావా అలాగే ఈ ఫైనల్ స్టెప్పు మనం అజాతవాదంలో ఈ ఫైనల్ స్టెప్లో ఉన్నాము ఏవమేవా ఇదే విధంగా అంటే ఒక మృత్యువు నుంచి బయటపడడానికి ఒక విధిని చేసుకున్నట్టుగానే ఇప్పుడు మనం ఫైనల్గా మనం దాటాల్సిన మృత్యువేమిటో తెలిసిన అవిద్యయా మృత్యోహ అజ్ఞానం చేత కలిగిన మృత్యువి ఏమిటి మృత్యువు ఏషణాలక్షణ సాధ్య సాధన ఐషణ అదిగో కర్మ ఉపాసనల సముచ్చయం చేత సుఖప్రాప్తి దుఃఖపరిహారము అవి సాధ్యములు వాటి కోసం సాధనలు కర్మ ఉపాసన ఈ సాధ్య సాధన ఏషణ మృత్యువు ఈ మృత్యువు నాకెందుకు వచ్చింది అజ్ఞానం చేత వచ్చింది దీని నుంచి నేను బయటపడిపోవాలి మరైతే వీటి నుంచి బయటపడిపోవాలంటే మీకు సుఖప్రాప్తి దుఃఖ పరిహారము అవే ఉండవు నాకు ఆ నేను వైరాగ్య సంపన్నుడనైనాను విరక్త్య అది విరక్తి అంటే ఈ సుఖం నాకు రావాలి దుఃఖం నాకు రాకూడదు అనే ఈ సాధ్య సాధన యేషణలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి విరక్తి పనిలండి డెత్ వస్తుంది రాని నువ్వు షష్టి పూర్తి చేసుకుంటే ఎనభై ఏళ్ళు బతుకుతావు షష్టి చేసుకోకపోతే చెప్పలేము గ్రహాలు అనుకూలించకపోవచ్చు అరవై ఐదుకే నువ్వు చచ్చిపోవచ్చు పనిలేవా కానీ అలాగే కానీ నాకు ఎనభై ఏళ్ళు బతకాలని లేదు కష్టపడి పనిచేసి కొంచెం ముందుగానే పోతే మంచిదని నేను అనుకుంటున్నాను అన్నాడనుకోండి వాడు విరక్తు వాడికి ఇంకా షష్టి పూర్తి ఎందుకు ఉగ్రరథుడు నిన్ను నిన్ను నగలేస్తాడు నన్నే నవ్వులుతాడు ఆ ఉగ్రరథుడి ఆత్మే నా ఆత్మ నన్నే నవ్వుతాడు దేహాన్ని నవ్వుతాడు నవ్వల్ని దేహాన్ని నేను కానీ కాదు ఇంకా వాడిని ఉగ్రరథుడు ఏం చేస్తున్నాడు ఉగ్రరథుడు అంటే షష్ఠిపూర్తి అందుకోసం ఉన్నాను ఉగ్రరథశాంతి షష్టిపూర్తికి ఉగ్రరథ శాంతి అని పేరు అంటే ఉగ్రరథుడు అనే దేవత వచ్చేస్తుంది ఎవడో విధం కాలం ఉగ్ర భయంకరమైన రథం మీద వచ్చేస్తున్నాడు వాడిని ఆ దేవత వాడిని హింస పెట్టేస్తాడు షష్టి పూర్తి చేసుకుంటే తృప్తిపడి ఆ హోమాలు ఆహుతులు తీసుకుని ఆ నైవేద్యాలు తీసుకుని అవతలకి పోతాడు అది ఈవేళ ఎందుకు షష్టి పూర్తి గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఈవేళ అది బయటపెట్టా వీడు విరక్తుడయ్యాడు సాధ్య సాధన ఏషణం లేవు అంటే వీడే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏం చేస్తారంటే షష్టిపూర్తి గురించి సమాచారం సేకరిస్తూ అది ఏమిటండి ఏం హోమాలు చేయాలి ఎన్ని హోమాలు చేయాలి ఏం పూజలు చేయాలి ఏ సామాగ్రిగా అదంతా పోవేస్తూ ఉంటారు కానీ వీడు వాడు కాదు వీడు విరక్తుడు మరి వీడేం చేస్తాడు ఉపనిషా శాస్త్రార్థ ఆలోచన పరస్య వీడు ఈ షష్ఠి పూర్తి సమాచారం కాదు ఏమంటే ఉపనిషత్తుల యొక్క ఉపనిషత్తులు శాస్త్రం వేదాంత శాస్త్రం దాంట్లో ఉండే తాత్పర్యమేమిటి అంటే ఆత్మయ బ్రహ్మ దాన్ని విమర్శ చేస్తూ ఉంటాడు ఇంకా వాడికి షష్టిపూర్తి ఏమిటి ఉండదు ఉపనిషాస్త్రార్థాలోచన పరుడికి షష్టి పూర్తి ఉండదు షష్టిపూర్తి ఆలోచన పరుడికి ఉపనిషత్ శాస్త్రార్థ ఆలోచన ఉండదు అది పరస్పరము వ్యావర్తకము ఇది అది ఉండదు అది ఉంటే షష్టిపూర్తి అయిపోయిన వాళ్ళు చింత చేయకండి దాంట్లో దానికి ఆ ప్రారంభంలో భాగంగా అయిపోయింది దాని గురించి చింత చేయాల్సిందేం లేదు ఇంకోటి ఈ రోజుల్లో సన్యాసులు షష్టి పూర్తి చేసుకుంటున్నారు మీరు చేసుకోవటంలో ఆశ్చర్యమేముంది సన్యాసులు షష్ఠపూర్తి చేసుకోకూడదు సన్యాసికి షష్ఠపూర్తి ఏంటండి సన్యాసికి షష్ఠి పూర్తి ఏంటి సన్యాసి ఉంటే అన్ని త్యాగం సర్వసంగ పరిత్యాగని కదా మరి సన్యాసి ఉంటేను మళ్ళీ వాడు కూడా ఓ పూర్తి ఏమిటో ఇదంతా మోడర్న్ భక్తులు కలిసి చేస్తారు మహాత్ములు చేసుకోరు భక్తులు అలా చేస్తూ ఉంటారు భక్తులు సన్యాసిని పలకీలో కూర్చోబెట్టి ఉరేగిస్తారు ఆయన నాకు ఈ పలకీ ఉద్దాయబాబు అంటే వినిపించుకోరు ఆ గుంజాకావిడి వేసేసి ఇలా పట్టుకెళ్ళిపోయి పలకీలో కూర్చోబెట్టేసి బుధాలు పెట్టేసుకుని మోసేస్తాక వస్తారు దాన్ని టీవీ నైన్ వాడేమో రికార్డు చేసేసి చూపించేస్తాడు అదిగో వీడు పలకీలో కేడు మహాత్ములకు అక్కర్లాగి చుట్టుపక్కల వాళ్ళు చేసేటువంటి హడావిడి అయితే మహాత్ములు వీళ్ళను కొంచెం డిస్కరేజ్ చేస్తే మంచిది కాబట్టి ఇతను ఉపనిష ఉపనిషత్తు శాస్త్రార్థ ఆలోచన పరుడుగా ఉంటాడు ఈ సాధ్య సాధన రూపమైన ఐషణలు అనే మృత్యు నుంచి బయటపడిపోయాడు ఆ వైరాగ్యము యొక్క మహిమది అతనికి పరమాత్మ ఏకత్వ విద్యోత్పత్తి నాంతరీయకి అతనికి ఆ పరమాత్మతో తనకుండే అభేదాన్ని తెలుసుకునేటువంటి ఆత్మ సాక్షాత్కారమునకు ఆటంకములేమీ లేవు అంతరాయాలు ఏమీ లేవు ఇంకా ఆటంకాలు లేవు ఆటంకాలనేగ ఇవన్నీ తొలగిపోయాయి కర్మజ్ఞాన సముచ్చయం చేసేసి అంతఃకరణ శుద్ధి పొంది విరక్తులైపోయి ఈ ఆటంకాలను కూడా తొలగించేసుకున్నాడు కాబట్టి అతను ఉపనిషత్తు శాస్త్రాన్ని శ్రవణమన నిధుధ్యాసనాధుల ద్వారా సాక్షాత్కరించుకోవడానికి ఆటంకములు ఏమీ లేవు నాంతరీయక నాంతరీయకి అంటే కింద ఏమన్నా రాశారంటే ప్రతిబంధకాభావము అంటే ఆటంకములు లేవు అవశ్యంభావి తప్పక సిద్ధిస్తుంది అని అంటే ఏమిటి ఆ స్పిరిచువాలిటీ అనేది నేను ఇందాక నుంచి వర్ణించాను ఆ స్పిరిచువాలిటీ అనేది తనలో తన హృదయంలో చాలా గట్టిగా సాక్షాత్కరించుకోవాలి అప్పుడు ఈ ఆటంకం అనేది ఏమీ లేకుండగా అతను నిస్ నిస్సందేహంగా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుని జీవన్ముక్తుడు అవుతాడు అయితే తర్వాత ఇప్పుడు తర్వాత భాగం ఉంది సెంటెన్స్లో పెద్ద సెంటెన్స్ అది ఇతీ పూర్వభావి అవిద్యామపేక్ష్య పశ్చాద్భావిని బ్రహ్మవిద్యా అమృతత్వ సాధనం ఇప్పుడు ఆరం ముందున్నదేవిటి పూర్వభావిని అవిద్య అజ్ఞానం ఏమంటే వీడు విరక్తిని పొంది సాధన ఉపనిషత్తుల శ్రవణాదులను చేసి తరువాతి కాలంలో పొందినదేవిటి బ్రహ్మవిద్య ఈ అజ్ఞానము అవిద్య ఇది మృత్యువు ఈ బ్రహ్మవిద్య ఇది అమృతత్వం అది మృత ఇది అమృత ఇది వాటికి మధ్యనుండేటువంటి తేడా ఏకేన పురుషేణ సంబ్యమానా అవిద్య సముచ్చీయతేచ్యతే ఇప్పుడు ఏమైంది మీరు ఒక వ్యక్తిని తీసుకోండి ఒక మనిషిని తీసుకోండి ఆ మనిషి జీవితంలో ఆరంభంలో ఏముంది అవిద్య ఉన్నది మృత్యు ఉన్నది కానీ ముందుకు వెళ్ళిన తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఏముంది బ్రహ్మవిద్య అమృతత్వం ఉన్నది అంటే ఒకే మనిషి కానీ క్రమ అక్కడ సముచ్చీయత అంటే క్రమేణ సముచ్చీయత క్రమంగా పూర్వభావిని పశ్చాత్భావిని అన్నారు కదా పూర్వ పశ్చాత్ కాబట్టి ముందేముంది అజ్ఞానమున్నది తర్వాత ఏమున్నది జ్ఞానము అమృతము ఉన్నది మళ్ళీ ఇందాక నేను చెప్పిన స్కీమ్ అంతా కూడా వీడు జడుగా ఉన్నాడు జడు నుంచి యాక్టివ్ అయ్యాడు ముందు జడత్వం అనే మృత్యువు దాని నుంచి యాక్టివ్నెస్ వచ్చింది లౌకిక కర్మలు అనే మృత్యువు నుంచి కామ్య వైదిక కర్మలు అనేటువంటి స్టెప్ అమృతత్వంలోకి వచ్చాడు కామ్యకర్మలోనే మృత్యువు నుంచి నిత్య కర్మలోనే అమృతత్వంలోకి వచ్చాడు నిత్యకర్మానుష్ఠానము అంతఃకరణమునందు రాగద్వేషములు అనే మృత్యువు నుంచి ఉపాసన ద్వారా శుద్ధమైన అంతఃకరణము అనే అమృతంలోకి వచ్చాడు శుద్ధమైన అంతఃకరణము పరిచ్ఛిన్న భావము అనే మృత్యువు నుండి బ్రహ్మజ్ఞానాన్ని పొంది అహం బ్రహ్మాస్మి అనే అమృతంలోకి వచ్చాడు అన్నీ వీటిలోనే ఉన్నాయి కానీ ఏకకాలంలో ఉండవు క్రమక్రమంగా ఉంటాయి స్టెప్ వైజ్ ఉంటాయి ఈ స్టెప్స్ అన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చాయి కాబట్టి లోవర్ స్టెప్స్లో ద్వైతం ఉంది కాబట్టి అదే సత్యము అని అనుకోరావర్ స్టెప్స్లో ఉన్నవన్నీ కూడా అజ్ఞానంలోకి వస్తాయి ఫైనల్ స్టెప్ ఒక్కటే సత్యము కాబట్టి అజాతవాదమే నిలబడుతుంది అత అన్యార్థత్వాత్ अमृतत्साधन ब्रह्म विद्यामेक्ष निंदर्थ एवती संभूत्यपवाद काबृतत्व इपड़ सयू चुरा संभूति संभूति ओक उपासना चपर अदी अन्याथम అన్యార్థం ముఖ్యార్థము అన్యార్థము అని అనుంటాయి ముఖ్యార్థం ఉంటే అక్కడ ఏది చెప్పారో అదే సత్యం అన్యార్థం అంటే అక్కడ చెప్పినది సత్యం కాదు దాని తాత్పర్యము వేరే ఉంది ఇప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి రోజు ధ్యానం చేసుకోవని చెప్పా దాని అర్థం ఏమిటి నువ్వు ఇక్కడున్నావు ఆయన అక్కడ ఉన్నాడు ఈ భేదమే సత్యము అని అర్థం కాదు అర్థం కాదు మరి అలా చెప్పినట్టుంది కదండి అలాంటి అర్థం తీసుకోకూడదు ముఖ్య అర్థం తీసుకోకూడదు మరి అలా ఎందుకు చెప్పారు అన్యార్థం అది ఏడు అన్యార్థము నేను పరిచ్ఛన్నుడు అజ్ఞానంలో వీడు ఉన్నాడు కనుక ఆ పరిచ్ఛేద భావంలో ఉన్నంతకాలము చుట్టూ ఉండే సంసారాన్ని ఉపాసించకుండా ఆ పైలో ఉన్న దేవుణ్ణి ఉపాసిస్తే వీడు భవిష్యత్తులో బాగుపడతాడు అదే అన్యార్థం అంతేగాని ఎదుగో దేవుణ్ణి పూజ చేయమన్నావు కదా కాబట్టి నేను వేరు దేవుడు వేరు కాదు అలా చెప్తారు మహాత్మను ఏదైనా సాధన చెప్పండి అన్నారు అంటే రామనామాన్ని వ్రాసుకోండి రాముడు మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పాను నేను ఒక ఆయనకి ఆ తర్వాత నేను ఏదో పాఠంలో రామారామాన్ని నువ్వు ధ్యానం చేసేవా ఇప్పుడైనా ఆ రాముడు నువ్వేరా అని చెప్పాను ఏదో పాఠంలో ఏమంటే మరి నాకు అలా చెప్పలేదు ఏమండి రామనామాన్ని రాసుకోమని చెప్పారు కదా మరి నీకు చెప్పే టైం వచ్చినప్పుడు నీకు చెప్తానయ్యా ప్రస్తుతం నువ్వు కొనసాగించవని చెప్పాను కాబట్టి అన్యార్థం అది ముఖ్యార్థం కాదు అమృతత్వ సాధనం బ్రహ్మవిద్యా అపేక్ష కాబట్టి బ్రహ్మవిద్యయే అమృతత్వ సాధనం ఉపాసన నీకే అమృతత్వాన్ని ఇవ్వదు ఉపాసన ఊరికే అంతఃకరణ శుద్ధినే ఇస్తుంది కాబట్టి అమృతత్వాన్ని మోక్షాన్ని ఇచ్చేటువంటి బ్రహ్మవిద్యతో పోలిస్తే ఈ ఈ ఉపాసన ద్వైత ప్రధానమైన దాన్ని ఏదో ఒక పాయింట్లో నిందించక తప్పదు ఏదో ఒక స్టేజ్లో దాన్ని నిందించక తప్పదు ఎంఎస్సీ పాస్ అయ్యేదాకా వాహ ఎంఎస్సి ఇంత గొప్పది ఎంత గొప్పదని స్థుతిస్తాం వాడు పాస్ అయ్యి ఇంటికి నా అప్పుడు నాన్న ఎంఎస్సి పెద్ద క్వాలిఫికేషన్ కాదురా నువ్వు పిహెచ్డీ చెయ్యి అని చెప్పాలి అంటే రెండు సంవత్సరాలు స్థుతించిన దాన్ని ఒక్క నిమిషంలో నిందించి పారేస్తా ఏదో టైంలో చేయాలా పని చేయ అంచేతనే పెళ్ళిలో కూడా వీడు కాశీకి వెళ్తాను వెళ్తానంటే వద్దులేమో మా చెల్లెలు ఉండి నువ్వు పెళ్లి చేసుకున్న సుఖంగా ఉండు అని ఆపి కాశీ తర్వాత వెళ్ళువు కాని చెప్తారు అంతేకాని ఇంకా కాశీ పెర్మనెంట్గా మానేయమని చెప్పరు తర్వాత వెళ్దూ కానీ కాశీకి వెళ్ళడం అంటే రైలు ఎక్కి కాశీ స్టేషన్లో దిగడం కాదు కాశీకి వెళ్ళడం కాశీ అంటే అహం కాశీ కాశీ అంటే ప్రకాశతే ప్రకాశీ కాశ్యతయితి కాశీ ఆత్మ చైతన్యమే కాశీ అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి వైరాగ్యాన్ని సంపాదించేవాడు అది తప్పుడు ఇప్పుడు నీకు అది అనుకూలం కాదు ఏదో ఆవేశంలో కాశీ అని నువ్వు అన్నా నీకు ఇప్పుడు అనుకూలం కాదు మా అమ్మాయిని పెళ్ళాడి జీవితంలో ఉండే సుఖ దుఃఖాలన్నీ అనుభవించి ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు కాశీ గురించి తప్పకుండా కానీ ఆలోచన చదువుగానే అని వాయిదా వేయిస్తాను అదే కానీ మొత్తం మా అని చేయరు వీడు మొత్తం మానేసి కూర్చుంటాడు అది వేరే సంగతి కానీ వాళ్ళు వాళ్ళ దృష్టి అయితే వాయిదా వేయడం వరకే వాళ్ళ దృష్టి మహర్షుల దృష్టి అలాగే ఉండదు కనీసం వానప్రస్తుడుగానైనా జీవించక తప్పదు ఈ రాగద్వేషాలు వేషణలోనే అన్నిటినీ విడిచిపెట్టి వస్తు కనుక నిందార్థ ఏవతి సంభూత్యపవాద కాబట్టి సంభూతిని అపవాదం చేసి ఈ సంభూతి వల్ల నీకు లభించేటువంటిది ఏమీ పెద్ద విషయం కాదు అది కూడా మృత్యువే ఎందుకంటే ద్వైతం కదా ఆ మృత్యువు నువ్వు బయటపడక తప్పదు అని దాన్ని నిందించి ఉపాసనని మృత్యువుగా చెప్పి సంభూతిని అపవాద చేసి ఫైనల్గా అమృతత్వ సాధనమైన బ్రహ్మ విద్యను వీడిని అందజేయాలి అందుకోసం సంభూతి యొక్క అపవాదము చేయబడినది విశావాస్యోపనిషత్తులో సంభూతిని అపవాదం చేసి పరిశ్రమ కేనోపనిషత్తులో నేదం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే ఒకడు అన్నాడు నేను నేను దేవుణ్ణి ఉపాసన చేస్తాను అన్నాడు అంటే సరే చేయి అప్పుడు బొమ్మ ఎదురుకుండా పెట్టుకుని ఇదిగో దేవుడు నేను ఉపాసన చేస్తున్నాను చూడు అన్న నువ్వు ఎదురుకుండా పెట్టుకుని ఉపాసన చేస్తున్నది దేవుడు కాదు మరి ఏది దేవుడు నేదం బ్రహ్మ నేదం ఎదిదం ఉపాసతే ఇదం పేరు పెట్టుకుని ఉపాసన చేస్తున్నావే కాదు నువ్వు ఇల్లో వాళ్ళందరూ చేస్తున్నావు అది అదే ఉపాసతే అంటే బహువచనం ఉపాసతే ఉపాసతే ఉపాసతే పులు వాళ్ళందరూ చేస్తున్నారు మా వాళ్ళందరూ చేశారు పై వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అందుకోసమే బహువచనం వేశారు ఇదం అని పేరు పెట్టి వీళ్ళు చేసే ఉపాసన చేసేది ఉంది చూసారా అది బ్రహ్మ కాదు నేదం బ్రహ్మ ఎదిదం మరి ఏదిరా బ్రహ్మ తదేవ బ్రహ్మత్వం విద్ధి అదే బ్రహ్మని తెలుసుకో ఏమిటి బ్రహ్మ ఉపాసన చెయ్యాలి అనే సంకల్పం పుట్టిందా నీకు ఆ సంకల్పం ఎక్కడి నుంచి పుట్టిందో అది బ్రహ్మ అది అది బయట ఉంటుందా లోపల ఉంటుందా లోపల అది మనసో మనహా అయి ఉంటుంది నువ్వు ఇదిగో దేవుడు అన్నావు చూడు ఆ చూపు ఆ చక్షుషక్షుహో అయి ఉంటుంది మనసో మనహా చక్షుషక్షుహో అదిరా బ్రహ్మ అంతేగాని ఇదిగో అది కంటితో చూసి చెప్పావు చూడు నేదం అది బ్రహ్మ కాదు అమ్మ బాబా ఎంతంత వాక్యాలే పిడుగులు మీద ఉంటాయి ఆ వాక్యాలు తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే మీరు కంగారుపడి భాష్యం చదివేయద్దు అక్కడ చంగర భాష్యం చదివే చదివేయద్దు చదివితే మళ్ళీ ఇంకో కొన్ని పిడుగులు పడిపోతాయి నెత్తండి ఇదే పిడుగు అనుకుంటే దీనికి మించిన పిడుగులు భాష్యంలో ఉన్నాయి కాదు ఆ పిడుగులు ఏమిటో చూడాలనుకుంటే తప్పకుండా చదవండు సార్ అక్కడ భాష్యకారులు చాలా అద్భుతంగా రాశారు మొన్న ఏదో ప్రసంగంలో నేను చూశాను అశుద్ధి వియోగహేతు అతన్ని చూడండి ఉపాసన మనస్సులో ఉండే రాగద్వేషములనే అశుద్ధి ఆ దోషాన్ని నివారించటంలో కారణము దాంట్లో సందేహమే లేదు అశుద్ధి వియోగహేతు అయినా కూడా మృత్యువే ఎందుకని అతన్నిష్టత్వా శృతి యొక్క అల్టిమేట్ తాత్పర్యము ఉపాసన కాదు శృతి యొక్క ఫైనల్ మెసేజ్ ఉపాసన కాదు ఉపాసనని శృతి చెప్పింది ఎందుకంటే అశుద్ధి వినియోగ హేతు అంతఃకరణంలో ఉండే అశుద్ధిని తొలగించడానికి ఉపాసన ఉపయోగపడుతుంది అంతేగాని అలా చెప్పింది కాబట్టి అదే పరమార్థంగా మాత్రం శృతి చెప్పలేదు అతఏవా సంభూతే అపవాదాత్ ఆపేక్షికమేవ సత్వమితి అదే కాబట్టి ఫైనల్ కంక్లూషన్ ఏమిటంటే సంభూతి అంటే హిరణ్యగర్భుడు సంభూతి అంటే హిరణ్య గర్భుడు అంటే ఏమిటో తెలుసిన నాకంటే భిన్నంగా ఉన్నాడు అని జీవుని చేత ఆరాధించబడే దేవుడు అటువంటి సంభూతిని శృతి అపవాదం చేసి పారేసింది ఆ భేదాన్నంతని కూడా అపవాదం చేసి పారేసింది దాన్ని బట్టి ఏం తెలిసింది ఉపాసన చేసే సమయంలో సంభూతి సత్యమే నువ్వు సత్యమే భేదము సత్యమే కానీ ఎటువంటి సత్యము పరమసత్యం కాదు ఆపేక్షికమైన సత్యం ఆపేక్షికమైన సత్యం పరమసత్యం కాదు ఇది ఒక ఆయనకి ఎవరిలో వంద కే గ్రాముల బంగారం ఇచ్చి ఇది మీ దగ్గర దాచిపెట్టండి నేను పదేళ్ల తర్వాత వచ్చి తీసుకుంటాను అని ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన రంగూని వెళ్ళిపోయాడు పూర్వకాలం రంగూని వెళ్ళేవారు ఆయన రంగూని వెళ్తే ఇంక మళ్ళీ పదేళ్లకో పన్నెండేళ్ళకో రావడం అంతే వంద గ్రాముల బంగారం ఇచ్చి వెళ్ళిపోయాడు పదేళ్ల లోపల నేను రాను పదేళ్ల తర్వాత వచ్చి తీసుకుంటాను అప్పుడు ఈయన ఏం చేసాడంటే ఈ వంద గ్రాముల బంగారాన్ని నెక్లెస్ చేయించి భార్యకి ఇచ్చాడు మెడలో పెట్టుకోవడం ఇచ్చేప్పుడు కండిషన్ చెప్పాడు ఏమని పదేళ్ల తర్వాత ఆ నెక్లెస్ నాకు ఇచ్చేయాలి పడి అంటే ఆవిడంది నాకు అప్పటికి దాని మీద మోసు పూర్తయిపోతుంది నెక్లెస్ పెట్టుకోవాలన్న ఈ కోరిక అప్పటికి తీరిపోతుంది ఉళ్ళో వాళ్ళందరూ కూడా చూడడం కూడా అయిపోతుంది అప్పటికి కాబట్టి నాకేం అభ్యంతరం లేదు పదేళ్ళు అవగానే మీకు ఇచ్చేయడం ఖాయం అని చెప్పి పదేళ్ళు ఆయన తీసేసుకున్నాడు మళ్ళీ కంసాలవాడి దగ్గరికి వెళ్ళి కరిగించే కరిగించేసి ఈయన పది గ్రాముల బంగారం వంద గ్రాముల బంగారం ఇంక ఇచ్చేసాడు అయిపోయినాడు ఆ రకంగా అంతఃకరణ శుద్ధి కలిగే వరకు ఇదిగో ఈ రాముణ్ణో కృష్ణున్నో ఈ దేవుణ్ణి నువ్వు ఉపాసన చేసుకో అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత మళ్ళీ నా దేవుణ్ణి నాకు ఇచ్చేయి నా కదా మరి ఆ నా నాకు ఇచ్చేసేయి నీకప్పుడు నేను అద్వైయ ఆత్మతత్వాన్ని బోధిస్తాను తెలుసుకునే కృతార్థులవు కా అంతే అంతేగాని అదే పరమ సత్యం అని మాత్రం అనుకోకూడదు సపోజ్ వీడు పదేళ్ల తర్వాత కూడా నా భార్య మెడలో ఉంది నువ్వు నాకు ఇవ్వలేదు నాబద్ధం చెప్తే వాడు సంసారం అవుతాడా లేకపోతే సత్యం పలికిన వాడు అవుతాడా కాబట్టి ద్వైతాన్ని తాత్కాలికంగా స్వీకరించాలే కానీ అదే పరమార్థంగా మాత్రం పెట్టుకోకూడదు ఎందుకంటే అతన్నిష్టత్వాత శృతి యొక్క నిష్ట అయితే భేదమునందు సంభూతి ఎందు లేనే లేదు పరమార్థ సదాత్మైకత్వమపేక్ష అమృతాఖ్య సంభవ ప్రతిషిధ్యతే సంభవము అంటే జగత్తు నానాత్మము ఉంది అంటే పెట్టుకోండి ఉంది మీరు భేదబుద్ధి ఉన్నంతకాలం ఉంది కానీ పరమార్థ సత్ ఆత్మ ఈ మనస్సు దేహము ఇంద్రియములు వీటి గ్రహించబడే ఇంద్రియక జ్ఞానము ఇదంత మిథ్య ఇది ఒక్కటే సత్యం అకర్తృ అభోక్తృ ఆత్మచైతన్యమే సత్యం అదే పరమార్థ సత్ అదే ఏకము అద్వయము ఈ జ్ఞానం కలిగిన తర్వాత దీని దృష్టిలో ఈ ద్వైతమంతా కూడా నిషిధ్యతే ప్రతిషిధ్యతే నిరాకరింపబడుతుంది పైగా దానికో పేరు పెట్టారు ఏమైనా అనురుతాఖ్య అదంతా కూడా అనురుతము అసత్యము సత్యము కాదు అని నిరాకరించాడు మనిషి తెలియకుండా తన ఆత్మ తన స్వరూపమే అయిన చైతన్యాన్ని దానికి దేవుడు అని పేరు పెట్టి ఆ పేరు ఒకసారి పెట్టిన తర్వాత డూ అనుంది కాబట్టి మనుష్యాకారంలో ఉంటాడని భావన చేసి దానికి ఆకారాన్ని కల్పించి వీడు ఆరాధిస్తున్నాడు తప్ప వీడు ఆరాధించే దేవుడు వీడి యొక్క ఆత్మస్వరూపమే వీడికంటే భిన్నంగా వీడు దర్శించే జగత్తు లేదు వీడికంటే భిన్నంగా వీడు ఆరాధించే దేవుడు లేడు పరమాత్మ ఆత్మయే ఆత్మమాయా ఆత్మయే ఇన్ని రూపములుగా ప్రకటమవుతోంది ఆత్మయే పరమార్థ సత్యము దీన్ని చెప్పడం కోసం సంభవ ప్రతిషిధ్యతే రేపు పూర్తి చేద్దాం ఓం పూర్ణమిద పూర్ణమిదం